క్షకుడు తండి మా విమోచకుడు అన్న దేవ పరలోకమందున్న తండ్రి దేవ ఏసు క్రీస్తు ప్రభు నీకు వందనాలు నాలుగు కృతజ్ఞతలు తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ గడిచిన కాలమంతా దేవ ఈ దినం వరకు తండ్రి నీ కృపలో దేవ మమ్మల్ని కాచి కాపాడినందుకు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభువ నీ కంటి పాప కాచి కాపాడి తండ్రి ఈ దినం కూడా తండ్రిని యొక్క నూతనమైన కృప మీరు మాకు అనుగ్రహించినందుకు మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు తండ్రి ఈ దినం ప్రతి విషయంలో దేవా నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు నాయన సహాయం దేవా మీరు మాకు ఈ రీతిగా ప్రభ ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో నాయన మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవ యుగ యుగములకు కలుగునుగాక లేలుయా తండ్రి ప్రవ్వ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉంటారో అక్కడ వారి మధ్యను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆ రీతిగానే మీరు కృపా సత్య సంపన్నుడవై తండ్రి మా మధ్యలో మీరు ఉండండి దేవ మీ పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం దేవ మాకు అనుగ్రహించండి తండ్రి నీ మందిర ఆవరణంలో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం అన్నావు తండ్రి కాబట్టి నీ సన్నిధిలోనే సంతోషం ఉంది నాయన నీలోనే మాకు ఆనందం ఉంది నీలోనే మాకు నిరీక్షణ ధైర్యం సర్వము సమస్తము దేవా అన్ని మీరు మాకై ఉన్నారు ప్రభ కాబట్టి దేవా ఇరవై రాత్రికాల సమయంలో నీ సన్నిధుల మేము ఉన్నాం తండ్రి మేము ప్రార్థించిన ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందండి వాక్యం ద్వారా ప్రభానైనా నీ స్వరం దేవ మాకు వినిపింపజేయండి తండ్రి ఆ వాక్యానికి తగినట్టుగా మమ్మల్ని మేము పరిశీలించుకున్నలాగునా తండ్రి వాక్యానికి తగినట్టుగా ప్రభా మేము జీవించలాగున మీరు సహాయం దయచేయండి ఎందుకంటే నీ వాక్యమే తండ్రి నీలో మమ్మల్ని జీవింపజేస్తుంది ప్రభ నీ కొరకు ఈ లోకంలో మమ్మల్ని జీవించేలాగా ఆయన నడిపిస్తుంది కాబట్టి దేవ ఆ రీతిగా నాయన మేము కఠినంగా ఉండకుండా మాలో ఎలాంటి రాతి గుండు ఉండకుండా దేవ నీ వాక్యాన్ని సంపూర్ణంతో తండ్రి సాత్వికముతో మేము అంగీకరించే వారిగా తండ్రి మమ్మల్ని లేవనెత్తండి దేవ అలాగే ప్రభ ఎవరైతే ప్రియులు ఇంకా రాలేదో దేవ వాళ్ళందరినీ ప్రభా మీరు నడిపించండి వారికి ఉన్న ప్రతి ఆటంకాలు తండ్రి ఏసు క్రీస్తు నామంలో తొలగించిన ఆయన ప్రతి ఒక్కరు తండ్రి నీ సన్నిధికి వచ్చేవారిగా ప్రభా నాయన నీ యద్ద పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే వారిగా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని మీరు నాయన ఆ రీతిగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ప్రభ మేము క్షయమైన దాని కొరకు కష్టపడదన్నవుతాండ్రి అక్షయమైన దాని కొరకు కష్టపడమన్న అవుతాండ్రి కాబట్టి నీ వాక్యమే అక్షయమైనది నీ వాక్యమే తండ్రి మా ఆత్మలకు ఆహారమై ఉన్నది ప్రభ కాబట్టి ప్రతి దినం దేవా నీ తాజా మన్నను ప్రభుత్వ తండ్రి నీ యొక్క జీవాహారం దేవ ప్రతిదినం మా ఆత్మలకు నాయన మీరు అనుగ్రహిస్తున్నందుకు తండ్రి మా ఆత్మలను ప్రభ వాక్యం ద్వారా జీవింపజేస్తున్నందుకు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఎందుకంటే మేము ఉంటున్న దినములే చెడ్డవి తండ్రి సమయం పోనీక సద్వినియోగం చేసుకోమన్నావు దేవ అజ్ఞానుల వలే కాక జ్ఞానంతో నాయన వివేకముతో నీ చిత్తం ఏందో గ్రహించి మమ్మల్ని అరీతిగా నడవమన్నావు దేవ కాబట్టి ఎక్కడ ప్రభ నాయన తండ్రి మేము అజ్ఞానంతో నడుచుకుంటున్నాము ఎక్కడ ప్రభానైనా నీకు అవివేకంతో ఉన్నామో నీ చిత్త ప్రకారంగా ఉండకుండా దేవ మేమున్నామో తండ్రి నాయన మమ్మల్ని క్షమించండి దేవ ప్రభా నైనా తండ్రి ప్రతి విషయంలో దేవ నిన్ను పోలి నీ మనసు కలిగి నాయన నీ ప్రేమ కలిగి ప్రభ నువ్వు ఇచ్చిన పిలుపుకు మేము లోబడి తండ్రి ఆ పిలుపును ఆ ఏర్పాటును నిత్యం చేసుకుని ప్రభ నీ కొరకు జీవించే వారిగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి ఎందుకంటే ఈ లోకంలో మేము ఎంత సంపాదించుకున్నా తండ్రి మాయన ఈ లోకంలో నుండి మేము ఏం తీసుకుపోలేం ప్రభ కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు దేవా నీ కొరకు మేము సాక్షులుగా ఉండాలా మేమంతా తండ్రి నీ నీతిని సువార్తని ధైర్యంగా మేము ప్రకటించాలా తండ్రి కాబట్టి ఆ రీతిగా ప్రతి ఒక్కరిని ఆయన పిలుచుకున్నావు దేవ ఆ పిలుపుకు లోబడి మేము అందరం ఉండులాగిన సహాయం దయచేయండి ప్రభ యొక్క ఆరాధనలో దేవ ఆ రీతిగా తండ్రి మా ఆత్మలకు కావలసిన ఆహారాన్ని దేవా మీరు మాకు అనుగ్రహించండి ఆ రీతిగా తండ్రి ప్రతి ఒక్కరితో దేవ మీరు మాతో మాట్లాడండి ప్రభ కాబట్టి మా హృదయాలు తెరవండి మా మనోనేత్రాలు వెలిగించండి దేవా అప్పుడే వాక్యంలో ఉన్న సత్యాన్ని మేము గ్రహించగలం ప్రభావ ఎందుకంటే వాక్యమే మీరు కాబట్టి దేవ కాబట్టి మేము వినువారు మాత్రమే ఉండి వాక్య ప్రకారంగా ఉండకపోతే మమ్మల్ని మేము మోసపుచ్చుకున్న వాళ్ళమే తండ్రి కాబట్టి ప్రభా విన్న ప్రతి వాక్యాన్ని ప్రభావ నాయన మా జీవితంలో మేము నాయన గ్రహించుకొని పాటించి అవలంబించే వారిగా మమ్మల్ని అందరినీ నిలబెట్టమని అరీతిగా తండ్రి ఈ ఆరాధనని దేవ నీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీకు మరీ దగ్గరగా తండ్రి జీవించే వారిగా మమ్మల్ని నిలబెట్టమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ ప్రైజ్ లో డక్క స్తి ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనా స్తు ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును నీ వేయతి శ్రేష్ఠుడా దూతగనములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరును అతి నీ వేయతి శ్రేష్ఠుడా దూతగనములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడ నిన్న నెడు మారని ఆరాధనా స్తు ఆరాధనా స్తు అబ్రహాము ఇసాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్ళతో చంపబడినా స్టెపను వలయ ఆరాధన అబ్రహాము ఇసాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్ళతో చంపబడిన స్టెపను వలయ ఆరాధన ఆరాధన స్థుతి స్తారాధనా ఆరాధనా స్తు ఆరాధనా స్తు పదివేల లోన అతి సుందరుడాక ఆరాధనా ఇహ పరములో ఆకాంక్షణీయుడా నీకు వరు పదివేలలో నా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహపరములో నా ఆకాంక్షనీయుడా నీకు వరు. ninaneḍu māranī ārādana stuti ārādana ārādana stuti ārādana ārādana stuti ārādana ārādana stuti ārādana దాని ఏలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దాని సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్థుతి ఆరాధనా ఆరాధన తృతీయ ఆరాధనా ఆరాధనా తృతీయ ఆరాధనా ఆరాధనా తృతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీకే ఆరాధనా నిత్యము కోలిచే ీ పరిశుద్ధుడ నిన్న నెడు మార నీ ఆరాధనా స్తృతయారాధనా ఆరాధనా స్తీయారాధనా ఆరాధనా స్తృతయారాధనా ఆరాధనా పశు దగ్గర వరకు తండ్రి మహోన తెలుగు మా దేవ సమస్త ఘనత మహిమా ప్రభవులు మీకే చెల్లించుకొంచున్నాం నేను ఇంతవరకు మళ్ళీ కాచి కాపాడి సురక్షితంగా ఈ సాయంత్రం సమయం మీ వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని ఓ ప్రభా మీరు మాకు మీకు ఎంతో వందనాలు తండ్రి ప్రభా మా తి మాట్లాడినైనా మాకు జీవం దయచేయమని దార్థిస్తున్నాం ప్రభావ ఇల్లకప్పు మాటలంతా మరణానికి దారితీస్తున్నాయి ప్రభా మా శరాలంతా దాని మళ్ళీ రోగంగా మారిపోతున్నాయి ప్రభా కానీ మీ వాక్యం మమ్మల్ని స్వస్థపరుస్తుంది జీవంపజేస్తుంది అయినా కాబట్టి ప్రతి క్షణం మీ వాక్యానికి మేము ప్రాధాన్యత ఇచ్చే బిడ్డలుగా తయారు చేయమని మనుషులను ఆశ్రయించడం కంటే యహునాశ్రయించడం మేలని వాక్యం సెలవుతుందైనా కాబట్టి మేము మీ సన్నిధికి వచ్చినాం మాతో మాట్లాడండి మా జీవితాలు సారి చేయండి ముఖ్యంగా ప్రవ్వ మా ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి మేము లోబడి లాగినా ఓ ప్రవ్వ మమ్మల్ని నడిపించి మనం ప్రార్థిస్తున్నాం ప్రవ్వ క్రీస్తు కలిగిన మనసు మాకు మీ తలంపులకు మేము చోటుచాలని నడిపించండి అటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు మనం ప్రార్థిస్తున్నాం వింటున్న వారి జీవితాన్ని మళ్ళీ శాంతి సమాధానం అనుగ్రించండి ప్రతి చీకటి దురాత్మ శక్తులని ఏసు క్రీస్తు నాన్న పాపంలోకి ఆచివేస్తున్నాం రవ్వ ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం తెచ్చిన ఆర్థికంగా మెరుగుపరచండి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి రవ్వ ఈ దినమంతా మొదలుకొని ఇక మీ దట్టని సంపూర్ణంగా ఆశ్రయించండి మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు మీ ఆశ్రమం సంపూర్ణగా వాళ్ళ ఉండనే కాక ఏ సుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు జూలై పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరింగ్ క్యాలెండర్ ప్రకారంగా ప్రతిసారి ఆ గోడ గడియారంలోని సెకండ్స్ నీళ్లు మరియు క్యాలెండర్ మనకు ఒకటే సూచిస్తుంది అది ఏంటంటే మనం ఉంటుంది బబులోను కాలం కాబట్టి బబులోను ఎటువంటిది అనేది మనం అర్థం చేసుకోవాలా బబులోను అంటే బాబెలు అనే పదం నుంచి బయటకు వచ్చింది అది బబులోను అంటే బబులోను అంటే గలిబిలికి సాదృశ్యం కాబట్టి ఈరోజు ప్రపంచమంతా గలిబిలి ఎక్కడ చూసినా గలిబిల్లి అంటే గందరగోళం కన్ఫ్యూజన్ అంటాం ఇంగ్లీష్లో గల్లిబిల్లి అంటే కన్ఫ్యూజన్ ఎక్కడ చూసినా కన్ఫ్యూజనే ఏ స్థితిలో చూసినా కన్ఫ్యూజనే మందిరంలో కూడా దేవుని సన్నిధిలో కూడా కన్ఫ్యూజన్ ఉంది ఈరోజు చర్చిలో కన్ఫ్యూజన్ అంతా ప్రతి ఒక్కరు వాడి సొంత మార్గాలను వెనుకున్నారు కానీ అది తుదకి మరణానికి నడిపిస్తుందన్న వాక్యం వాళ్ళు ఎవరు గ్రహించలేని చేతులు ఉన్నారు ప్రతి మాది కరెక్ట్ మాది కరెక్ట్ అంటా ఉంటారు కానీ మనం అంటాం ఏసు ప్రభు అక్కడే కరెక్ట్ ఎందుకంటే నేనే మార్గము సత్యము జీవం అనడైనా కాబట్టి ఆయన ద్వారా తప్ప ఎవరినో దాని ఎద్దలా పోలేరు అని కూడా తెలుసు మనకి కాబట్టి మనం ప్రతి క్షణము ఏసు ప్రభుకి కృతజ్ఞత భావం కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఉంటాం ఎందుకంటే అత్తమైన మార్గాన్ని చూపించింది లేకుంటే మనం అందరం నశించుకునే వాళ్ళం ఈ లోకంలో ఏసు చూపించింది పరుశుద్ధాత్ముడు కాబట్టి పురుషుధాత్ముడికి మనం ఎప్పుడు వనాలు చెప్తూ ఉంటాం ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఉంటేనే కానీ ఏసుని మనము గుర్తించలే మన వాక్యం జ్ఞాపం చేయబడుతుంది తర్వాత ఏసు ఇప్పుడు అనేకమైన విషయాలు మనకి చూ చెప్పింది లోకంలో కానీ పొందుపరచలేదని కూడా మనకు తెలుసు కాబట్టి పరిశుధాత్మ ఇచ్చినప్పుడు నేనేమి మీ సంగతులను మీకు చెప్తున్నా అన్నింటి తిరిగి మీకు జ్ఞాపకం చేయను యేసు రావు అందుకే యూహాను భక్తుడు భక్తి సమిచ్చి యోహాను భక్తుడు ముఖ్యంగా ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు నేను మీకు నీళ్ళలో బాపసం ఇచ్చింది కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తి మంతాడు ఆయన చెప్పుల వాడ అంటే లేస్ షూ లేస్ కూడా ఇవ్వడానికి నాకు యోగ్యత లేదు ఆయన మీకు పరిశుధాత్మతోనూ అగ్నిలోనూ బాప్సం ఇచ్చిన అంటే ఏసు తప్ప ఎవరు కూడా పరిశుధాత్మ అభిషేకం ఇవ్వరు సత్యం గ్రహించాలను కాబట్టి నువ్వు ప్రభుని అడగాల నేను అట్లే అడిగిన నైన్టీ టూలో ఏసుకొని అడిగిన నాకు పరిశుధాత్మ అభిషేకం దచే వేరే మార్గం లేనన్నట్టు కాబట్టి పరిశుద్ధాత్ముడు రావాలంటే కొన్ని విషయాలు కొన్ని కొంతమందికి కొన్ని నెలలు పడుతుంది సంవత్సరాలు పడుతుంది కొంతమందికి రోజులు పడుతుంది నాకు కొన్ని రోజులు పట్టింది అంతే ఎందుకంటే పరిశుద్ధాత్మడు నీళ్ళకి రావాలంటే రెండు ముఖ్యమైన గుణగణాలు నీకు ఉండాల ఒకటి ఏంటంటే విధేయత చూపించి ప్రతి విషయంలో ఆయన వాక్యానికి విధేయత చూపించాల తర్వాత నీతిని అనుసరించిన జీవితం రెండవది నీతిని అనుసరించే అంటే నీతి అంటే ఇంగ్లీష్ లో తెలుగులోకి ఇంగ్లీష్లోకి అది తేడా నీతిని అనుసరించి జీవించడం అంటే అవినీతిని అసహించుకోవడం అంటే అర్థమవుతుందా కానీ ఇంగ్లీష్లో నీతి అంటే రైచస్ లైఫ్ అని ఉంది రైచస్ అంటే రైచస్ అనే పదము రైట్ అనే పదం నుంచి వచ్చింది కాబట్టి ఆ రైట్ గా జీవించడం ప్రతి విషయంలో రైట్ గా జీవించడం దాన్ని నీతిని అనుసరించడం అంటాం అంటే ఈ లోకం అంతా అన్యాయంగా జీవిస్తుంది లేక స్వనీతిని ఆరాపడిన జీవితం కాబట్టి అపరైట్ గా జీవించడం అంటే నీతిని అనుసరిస్తూ జీవించడం అంటే ప్రతి విషయంలో నువ్వు కరెక్ట్గా జీవించాలి ఒక్క స్థలంలో పోగొట్టుకున్న నీతిని పోగొట్టుకున్న వాడవే కాబట్టి కొంత పోగొట్టుకున్న తక్కినంత పోగొట్టుకుంటాం తర్వాత మనం నీతి జీవితం అందుకే నీతిని అనుసరిస్తూ జీవించే అనుసరిస్తూ అంటే రోజు రోజుకి నువ్వు వెంబడిస్తూ పోవాలన్నట్టు నీతిని ఏడే నీతి ఉంటాడు ఈ లోకంలో కాబట్టి ఆయననే మనం అనుసరిస్తూ ఆయన జీవన విధానాన్ని నేర్చుకోవాలా ఎట్లా జీవించండి ఈ లోకంలో అట్లా మనం జీవించాలి నేర్చుకోవాలా రాత్రి ప్రార్థన చేసేవాడు ఉదయం అంతా సేవ చేసేవాడు ఎప్పుడు నిద్రపోయిందంటే చాలా రేర్ గా కనిపిస్తాడు ఒకటేసారి మనం చూస్తాం నిద్రపోయినట్లు అది తుఫాను రాక ముందు దిగి భాగం పోయి అక్కడ నిద్రపోతున్నట్టు మనం చూస్తాం అది ఒక్కటే సలలో ఆయన నిద్రపోతున్నట్టు చూస్తాం చూడడం మనం ఎందుకంటే ఆయనకు తెలుసు వెరీ షార్ట్ టైం త్రీ ఇయర్స్ అని నేను లైఫ్ ముగిస్తుంది అని ఆయన థర్టీ ఇయర్స్ సంపూర్ణంగా సిద్ధపడి సిద్ధపడి బయటకు వచ్చాడు పబ్లిక్ మినిస్ట్రీ స్టార్ట్ చేసిండు దాని తర్వాత ఆయన కాలం ముగించుకున్నాడు ఆయన టైమింగ్స్ బాగా అర్థమని అంటే థర్టీ ఇయర్స్ బాగా క్షుణ్ణంగా పరిశీలించండు మనకు తెలుసు ఆయన దేవాలయం పెట్టాడు తరచుగా చిన్నప్పుడు కూడా బాలుడుగా ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు ఈయనెక్కడ ఉన్నాడు శాస్త్రులతో సంభాషిస్తున్నాడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు తనకి ఈ వయసులో ఇంతగానో జ్ఞానం ఎక్కడొచ్చింది ఉడరంగేవాడి కుటుంబం నుంచి వచ్చిన వాడు అంటే ఒక రాజుల వంశము ఒడరంగిల్ అయిపోయినారు ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్కి వచ్చేప్పటికీ మరి ఈయన పుట్టేటైకి ఆ స్థలకి ఇల్లు కూడా లేకపోయాయి స్థలం కూడా లేకపోయాయి అది భయంకరమైన శక్తికి దిగి జరిపోయిందంటే ఆ రోజుల్లో మతపైన జీవితం కానీ ప్రభు వచ్చినాక మన జీవితాలు తిరిగి ఉజ్జీవింపబడుతున్నాయి ఆయన ప్రతి విషయంలో ప్రతి విషయంలో మనం అభివృద్ధి పొందుట దేవుని చిత్తము అన్న వాక్యాన్ని నెరవేరుస్తూ ఇంతవరకు నిన్ను కాచి కాపాడండి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి అనేకమైన విషయాలు పిలపరచండి అన్ని మీకు ఇచ్చేసి వెళ్ళిపోయినా మీరు ప్రతిసారి ఇంకా నన్ను అడగన లేదు ఇచ్చేసి వెళ్ళిపోయినా కాబట్టి మీరే వాటిని వెతుక్కోవాలి మీరే వాటిని అమలు పరుచుకొని విజయం పొందుతూ ఉండాలా ఇది తెలియదు చర్చికి ఈ రోజు కూడా తెలియదు చర్చకి బట్ ఈ రోజుకి కూడా ఉపాసలు ఉంటారు గంటలు గంటలు ప్రార్థనలు చేస్తూ ఉంటారు బాబా నాకు అది నాకు ఇది నాకు అది అని మనకు తెలుసు ప్రార్థన అంటే ఆయనతో సహవాసం కలిగి జీవించడం అని అడగడం కాదని తెలుసు మనకి ప్రార్థన జీవితం ఏంటంటే అతనితో సహవాసం కలిగి సంభాషించడం అన్ని పొందినమన్నాడు కాబట్టి ప్రార్థించమన్నాడు అంటే ప్రార్థనలాగా అడగొద్దు అన్నాడు అన్ని పొంది కాబట్టి అన్ని పొందినామని చెప్పి ప్రార్థించమన్నాడు బట్ అప్పుడు ఏం చేస్తావు అన్ని పొందినం ఇంకేం ఇంకేం చేస్తావు ప్రార్థనలో అంత సంభాషిస్తా ఉంటా కృతజ్ఞతలు అర్పించుకుంటా ఉంది ముఖ్యంగా నిరుత్సాహంలో ఉన్నప్పుడు అసలు ఏం చేయబోధి కాదు ఏం అడగలను తెలుపు ప్రభు నాకు కష్టం అంటడంతే కానీ మనం దావిద నుంచి నేర్చుకుంటాం ఆయనకి ఎన్నో కదా ఎంతో నిరుత్సాహం ఎంతో దుఃఖం ఆ దుఃఖంలో దేవుని స్థితిస్తున్నట్లే మనం చూస్తాం ఎక్కడికైనా కానీ ఆ దుఃఖంలో ప్రభ నాకు మంచి మార్గం దచ్చి నాడు ఎక్కడ మనం చూడడం వాక్యం ఆ శ్రమలలో కష్టాలు ఉన్నప్పుడు నన్ను బలపరచు నైనా అనే ప్రార్థనే ఉంది ఆయనకే కానీ నాకు ఒక మంచి మార్గం చెప్పి నేను ఎట్లా దీని నుంచి పెట్టబడల్లా అడిగినట్లే నీ శక్తి నాకు అనుగ్రహించిన నన్ను బలపరచునే ప్రార్థించేది అంటే ఏంటంటే ఆయన బలం దీనికి వచ్చినప్పుడు నీకు మార్గం తెలిసినట్టే నువ్వు నడవగలవు ముందుకు పోగలవు తీర్మనించుకోగలవు అని ఆరంభించగలవు ఎందుకంటే క్రైస్తవ జీవితంలో అర్థం కానిది ఒకటే విషయం ఏంటంటే నీ విశ్వాసము క్రియారూపకంగా చూపించకపోతే నువ్వు ఏం పొందుకోలేవు అది చదువులే కావచ్చు ఉద్యోగాలే కావచ్చు కుటుంబమే కావచ్చు ఆర్థికంగా అభివృద్ధి పొందడమే కావచ్చు ఆయన ఏం అక్కడ పడ అక్కడి నుంచి పడేడు ఆయన నీకు విడుదల ఇచ్చేసిండు విజయం పొందమన్నాడు పో ముందుకు వెళ్ళిపోమన్నాడు సైతాన్ అన్ని దొంగలించండు మన నుంచి ఆదాము నుంచి ఆయన కిరీటాన్ని దొంగలించండు మన కిరీటాన్ని కూడా దొంగలించండి వాడు ఆ రూపకంగా కానీ రక్షణ పొందిన మనము తిరిగి ఆ కిరీటాన్ని పొందుకోమని పొందుకుందాం దేశమైనాడు ప్రకటనకున్నప్పటికీ ఎవరినో నీ కిరీటాన్ని అపహరించకుండా నీ జగ నేను మీ జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు అంతే కిరీటాన్ని నువ్వు కాపాడుకోవాలా ప్రతిరోజు మీ తల మీద ఉంటుంది ఆ కిరీటం నువ్వు చూసుకోవచ్చు కూడా దర్శన రీతిగా కాబట్టి నీ పరిచర్య జీవితంలో బహు జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది కిరీటం ఎందుకంటే నువ్వు రాజు అన్నట్టు ఇష్ట శక్తులు నిన్ను ఎప్పుడు గుర్తిస్తాయి అంటే నీ మీద కిరీటం ఉంటేనే లేకపోతే నువ్వు ఎవడంటుంది అది అన్నట్టు కాబట్టి నీ జీవితం స్కెవైపుమల జీవితం లాగా ఉండ ఉండద్దు అంటే నువ్వు మాటకు మూడు గుణగణాలు కలిగి ఒకటి విధేయత చూపించాలా ప్రభు వాక్యం పట్ల తర్వాత నీతిని అనుసరించిన జీవితం బహు ప్రాముఖ్యమైంది తర్వాత ఇందాక నేను చెప్పలే మూడవది మూడవది అతి పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోను తర్వాత ఉండద్దు నీళ్ళు కీడు ఉండద్దు నీళ్ళు ద్వేషాలు కుళ్ళు పుట్టపా శరీర కార్యంలు కదా శరీర కార్యములు స్పష్టం లేనటువంటి దళితులు అవి ఏవి కూడా నీళ్ళు ఉంటుంది ఒక లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ ఆ ప్రింట్ తీసుకొని ప్రతిరోజు నీ ముందు పెట్టుకోవాలా పెట్టుకొని ఈరోజు నేను ఈ లిస్ట్లో ఏవేవి డెలీట్ చేసుకున్నా ఏవేవి చేయలేకపోయినా అని చెక్ చేసుకుంటా ఉంటేనే కానీ నువ్వు పరుసంతగా తయారు ఎందుకంటే అనేక పర్యాలు చెప్పిన ఈ విశ్వాసము క్రియారూపకమైనది ఉత్త హృదయంలో పెట్టుకుంటేది కాదు బయటికి చూపించాడు దేవుని ప్రేమ దేవుని నువ్వు అర్థం ఏంటంటే గొర్రెం గాయం కాబట్టి గొర్రెలం కాయాలనేది ప్రేమ లేదు ప్రభు నేను ప్రేమిస్తాను ప్రభు అంటే అబద్ధకులు వినబడ్డాడు కాబట్టి రథన గ్రంథంలోని విషయాలను మనం చేస్తే అప్పుడు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ చిన్న పరంగా ముఖ్యంగా ఇవన్నీ సీరియల్ ఆడలో రాయలేదని కూడా నేను చూపించిన మీకు గతంలో ఎందుకంటే ఇవి ముందుకు వెనకలికి ముందుకు వెనకలికి రాయబడతాయి చెప్పి మనం చూసినాం గతంలో చాలా మటుకు ముందుకు వెనుకలికి ముందుకు వెనుకలికి రాబట్టే చూస్తాం తర్వాత అవి రిపీట్ అవుతున్నట్టు చూస్తాం అంటే రిపీట్ అంటే ఒక స్థలంలో చూపించిన వాక్యము దర్శనము అదే ఇంకొక రూపకంగా ఇంకొక దర్శ ఇంకొక చిహ్న మరొక అధ్యాయంలో చూపిస్తున్నట్టు దేవుడు అట్లనే తల మృగం యొక్క తలలకు సంబంధించిన బోధన ధ్యానిస్తున్నాం ఏడు తలలు కలిగిన యొక్క మృగం గురించి చాలా పట్టింది దాన్ని ధ్యానించడానికి కోరు అది మనం అట్టిపోయిన వారం ముగించుకుందాం పోయిన వారం నుంచి ఆ గాయం గాయం కలిగిన గాయానికి సంబంధించిన బోధని మనం ఆరంభించినాము ఒకసారి చూడండి ప్రటన గ్రంథము పదమూడవ ధ్యానం చేస్తున్నాము ఈ ఏడు తల ఈ ఏడు తలల్లో ఒక చావు దెబ్బ నగిలినట్లుండేను కాబట్టి ఈ ఈ అంశం ఏంటంటే చావు దెబ్బ డెడ్లీ ఊల్డ్ ఇంగ్లీష్ లో వాట్సాప్ లో అప్లోడ్ చేసినప్పుడు కూడా డెడ్లీ రూండ్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అనే పెడతా ఉన్నాం ఈరోజు పార్ట్ టూ కాబట్టి చూడండి పదమూడవ అధ్యాయము మూడవ వర్షంలో పదమూడు మొదటి చూడండి మరియు పది కొమ్మలను ఏడు తలలు ఒక క్రూరముగము సముద్రం నుండి పైకి వచ్చిన చూచి కాబట్టి ఇవి ఆల్రెడీ రికార్డింగ్స్ లో ఉన్నాయి ఎందుకంటే మనం ఆ చావు దెబ్బ అన్న అంశం గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి ఈ అధ్యాయాన్ని చూస్తున్నాం లేదంటే మనం పద్దెనిమిదవ అధ్యాయం అడుగు పెట్టాలి యాక్చువల్గా తరలో మనం చూస్తాం పద్దెనిమిది అధ్యాయం కాబట్టి ఆ పద్దెనిమిది పదిహేడవ అధ్యాయాన్ని చూసిన ఆ యొక్క ఏడు తలలకు కలిగిన మృగము ఇక్కడ ఆరంభమైంది పదమూడులో పదమూడులో ఆరంభమయ్యి ఆ యొక్క అధ్యాయం గురించి మొత్తానికి మరణిస్తుంది అంటే ఆ మృగం మీదకి వచ్చిన స్త్రీని వాళ్ళు చంపేస్తారని కూడా మనం చూసినాం అయితే ఆ స్త్రీ మతపరమైన జీవితం కూడా మనం నేర్చుకున్నాం దాని పేరు బబులను కూడా నేర్చుకున్నాం దానికి బహు భయంకరమైన దుస్థితి పడుతుందని కూడా మనం చూసినాం అది కూలిపోతుంది పూరాజులు దాన్ని చంపుతారు అనే విషయం కూడా మనం చూసినాం భూమికి సంబంధించిన వాళ్ళంటే లోనికి సంబంధించిన వాళ్ళు దాన్ని వింటాం దాన్ని చంపుతారు అని కూడా మనం చూసినాం దాన్ని చంపడం అంటే అర్థమైంది కూడా మనం చూసినాం ఇప్పుడు మళ్ళా వాటిని మరి విశేషంగా చూడబోతున్నాం కాబట్టి ఇప్పుడు మరియు పది కొమ్మలను ఏడు తలలు గల ఒక క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చిటా చూచి తిని దాని కొమ్ముల మీద పది కిరటములను దాని తల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండేను నేను చూసిన ఆ మృగము చిరుతపుని పోలిండను దాని పదం ఎలుగుబట్టి పదం వంటివి దాని దానికి ఆ ఘటసార్పము తన బలమును తన సింహాసనంను గొప్ప అధికారం ఇచ్చాను ఇవన్నీ ఆల్రెడీ మనం విశదీకరించినాం గతంలో చూసుకున్నాం రికార్డింగ్స్ లో ఉంటాయి కాబట్టి వీటిని మళ్ళీ డీటెయిల్గా మనం చూడం ఒక క్లూ ఏంటంటే దాని తల మీద దేవదూషణ ఉంది అంటే ఇది దేవుణ్ణి కాదు అని దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి దాని తల మీద తలల మీద అంటే ప్రతి తల మీద ఒక దేవదూషణ పేరు ఉందన్నట్టు అట్లా ఆ ఏడు తలలలో ఒక దానికే కదా మూడో క్వశ్చన్లు దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండేను అయితే ఒక క్వశ్చన్ అంటే ఎప్పుడు ఎప్పుడు తగిలింది అనేది మర్లేదు ఎక్కడ బైబుల్ అది ఎప్పుడు తగిలింది అనేది ఎక్కట్లు లేదు కానీ మనకు తెలుసు ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితము బూరల తీర్పు అన్న అంశం గురించి మనం రికార్డింగ్స్ చేసినాం చాలా ఉన్నాయి కొన్ని అవర్స్ రికార్డింగ్స్ ఉన్నాయి అందులో చూస్తాం మనం ఏడవ ఊరకి ఏం జరుగుతుందని ముఖ్యంగా ఆరవ బూర వచ్చేటప్పటికీ అందరు ఒక పది సందేహం మనం చూస్తాం ఏడవ బూరలో తీర్పు అనేది సన్నిధికి వస్తారు అందరూ తీర్పు మనం చూసినాం కాబట్టి ఐదవ బురలు మహాశ్రమలు ఈ ఆరవ బురలో అందరూ మరణించడం హతసాక్షులు కావడం ఏడవ బురలో అందరూ ప్రభు సంజన పడడం నా ఈ చావు దెబ్బ తగిలిన ఈ యొక్క తల ఏది అనేది మనం అర్థం చేసుకోవాలా అయితే మనకు తెలిసే ప్రతి తల గతంలో ఒక దేశానికి ఒక రాజ్యానికి సూచిస్తుందనేసి అవి ఆత్మీయ స్థితిలో చూస్తే లోపల ఉండేది నేను చూపించిన అది ఎట్లా మనం అర్థం చేసుకున్నామంటే ఉదాహరణకి మొదటి తల ఐగుప్తికి సాదృశ్యం ఉంది దాని తర్వాత అశ్వరికి సాదృశ్యం దాని తర్వాత తల బహులోనికి సాదృశ్యము దాని తర్వాత పారసికులకు సాదృశ్యము దాని తర్వాత వచ్చింది గ్రీసు దేశస్తు గ్రీసు దాని వచ్చింది రోమ సామ్రాజ్యం ఇవి ఆరు తలం ఏడవది ఆ రాజుల కాలంలో దేవుడు స్థాపించిన వారు ఒక రాజ్యం ఏడవది చర్చ్ క్రైస్తవ సగం ఆ ఏడవ చర్చ్కి గాయము అని అడిగితే మనం చూస్తాను ఎందుకంటే ఈ ఏడు ఒకటే ఒకటే దాంట్లో నుంచి ఒకటే మృగం నుంచి వచ్చినాయి మనం చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఒకటే ప్రతి చిహ్నము వాటి యొక్క గుణగణాలు చూపిస్తుంది కానీ కానీ అవన్నీ ఒకదానికే సూచన అంటే ఈ లోకం ఒక మృగంలాగా తయారైంది అనే విషయాన్ని దాని మీద కూర్చినదే మతపరమైన జీవితము బట్టి ఈరోజు కొన్ని విషయాలని మనము మరి విశేషంగా చూడాల్సి వస్తుంది ఎందుకంటే ఇవన్నీ చిహ్నాలని మనం ధ్యానిస్తున్నప్పుడు కామెంట్రీస్లో ఇంకొక రీతి ఉంది ఒక్కొక్క కామెంట్రీస్లో ఒక్కొక్క రీతిగా ఉంటే ఏది కరెక్ట్ అనేది నీకెట్లా తెలుస్తుంది ఆ ఒక్క కన్ఫ్యూజన్తోనే చర్చి రోజు ఈ వాక్యాలని ధ్యానించలేని స్థితిలో ఉంది ఎందుకు వచ్చిన నాకు ఏం అర్థం కానప్పుడు రక్షణ పొందితే సార్లు చాలా మంది కానీ కానీ లేఖాలను పరిశోధించమన్నాడు దేవుడు చదవలేదా మొదట ఏం రాయబడిందో మీరు చదవలేదా అంటాడు కాబట్టి తిమతికి రాసిన రెండవ పత్రికలో ఒక వాక్యాన్ని చూపించి నేను ముందుకు వెళ్తని రోజు తిమతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ అష్టంలో దేవుని ఎత్తుట అంటే సేవా జీవితంలో ఉన్నవా నమ్మందరం ఎట్లుండాలని చెప్తున్నాడు పౌలు త్రిముతికి దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పని వాణి సరిగా ఉపదేశించి వాణి నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త అంటే నీవే చేయాలా నువ్వే చేసుకోవాలా ప్రతిదీ మనమే చేసుకోవాలా ఎవరో వచ్చి కానే కాదు ఎంతసేపు ప్రార్థనల గురించి నేను కనిపెట్టిన కానీ కాదు ఇది ఇది నువ్వు చే అంటాడు ప్రార్థన చేసినా వందనాలు చెప్తున్నావు కృతజ్ఞత చెప్తున్నా ముందుకు వెళ్ళిపోవు ప్రభు నాకు సహా ద ముందుకు వన్ కాబట్టి నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవాల అయితే తెలుగుకి ఇంగ్లీష్కి చాలా తేడా ఉంది చాలా తేడా ఉంది ఎవరి ధర ఉంటే కూడా చూడొచ్చు మీరు రెండవ తిరువతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము What is it that we have to watch? Be diligent to present yourself approved to God. A worker who doesn't need to be ashamed. Rightly dividing the word of truth. If you translate it to Telugu, you can say that in Telugu Bible you can say that in English. You can say that in translation, Telugu. సత్యవాక్యాన్ని సరిగా విభజించి సిగ్గుపడిన అవసరం లేని పని వాణి వలే దేవునికి మీరు మిమ్మల్ని మీరు కనపరుచుకునటానికి వాక్యాన్ని ధ్యానించోడి అనుంది అంటే వాక్యాన్ని ధ్యానించకముందు వాక్యాన్ని ధ్యానించినాక ఏం చేయాలా అని కూడా చెప్పబడుతుంది అక్కడ మొదట యోగ్యత అవసరం తర్వాత సిగ్గుపడిన అవసరం లేదు ప్రతి పనివాడు యోగ్యనుగాను సిగ్గుపడని వాని వాళ్ళే ఉండాలంటే నీ అంతటా నువ్వే వీటిని ప్రకటిస్తలేవు నీకు నీకు ఎవరైనా బయలుపరిస్తేనే కానీ నువ్వు ప్రకటించలేవు దాన్ని గ్రహించలేవు అని చెప్తున్నాడు ముఖ్యంగా ఈ అతని ప్రవచనాలకు సంబంధించినవి అదే ధ్యాన్యాల గ్రంథము సైకర్య గ్రంథమే కానీ మరియు ఎహెచ్కేఎల్ గ్రంథమే కానీ ప్రకటన గ్రంథమే కానీ అవి ఎప్పుడు ముగిస్తావు నీ లైఫ్ లో సత్యవాక్యాన్ని సరిగా విభజించితేనే రైట్లీ డివైడింగ్ అని ఉంది ఇంగ్లీష్లో తెలుగులో లేదు ఆ పదం తెలుగులో ఏముందంటే సత్యవాక్యంలో సరిగా ఉపదేశించాలనుంది అంతేగాని ఫస్ట్ దాన్ని సరిగా విభజించమన్నాడు డివైడ్ చేయమన్నాడు ఆ పదం పోయింది ఇంగ్లీష్ తెలుగులో తెలుగు బైబుల్లో అందుకే తెలుగు బైబులు చదివే చాలా మటుకు సత్యములు వాక్యములు అనే సత్యాలు పోయినాయి అట్లా కొన్ని తరాలు లాస్ట్ సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ కేవలం తెలుగు వైపున చదివిన వాళ్ళు అవన్నీ పోగొట్టుకున్నారు అన్నట్టు కానీ మనకు అది అవకాశం ఇచ్చింది దేవుడు నువ్వు కంపేర్ చేసుకొని చదవడం వచ్చే లాభములు ఆశీర్వాదాలు కాబట్టి సత్యవాక్యాన్ని సరిగా విభజించాల పాయింట్ అది లేకపోతే నువ్వు చెప్పే బోధ తప్పుడు బోధ ఉండొచ్చు మనం అందుకేం చేస్తామంటే వాక్యాన్ని పాటిస్తప్పుడు వాక్యాన్ని వాక్యంతోనే పోలిస్తూ ఉంటాం తర్వాత పదహారో వర్షనాలు ఏముందంటే దానికి ముందు దేవుని ఏంటంటే నిన్ను కనపరుచుకుని జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది జాగ్రత్తగా ఉండాలనే విషయం అది జ్ఞాపకం చేయబడుతుంది తర్వాత పదహారో వర్షాలు ఏముందంటే అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండము చూడండి అపవిత్రమైన మాటలు పనికిరాని మాటలు చెప్తుంది దానికి ఏం వచ్చేది ఈ లోకంలోని ప్రతి మాట అపవిత్రమైనది అందుకే మనకి అవసరం లేదా మాటలు పాలిటిక్సే కానీ బిజినెస్ మాటలే కానీ లోకంపు మాటలే కానీ వాటికి మేము ఉండము ఎందుకంటే మాట్లాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీనలు అవుతారంట ఈ లోకానికి సంబంధించిన విషయాలు గ్నించే వాళ్ళు అంటే న్యూస్ మనుషులు ఎట్లా మనుషులు ఇవన్నీ గనించే వాళ్ళు భక్తిహీనలు అయిపోతారంట చివరికి కాబట్టి మనం మటుకు సత్యవాక్యాన్ని సరిగా విభజించి సిగ్గుపడలేని సిగ్గుపడన అవసరం అక్కడ లేని పని దేవుని దేవుడు మనల్ని ఒప్పుకోను రీతిగా దేవుని ఆమోదం అంటాం దాన్ని దేవుని ఆమోదం ఆమోదము ఆయనకి మనల్ని మనం చూపించుకున్నట్లు ఆ యొక్క మనం ధ్యానం చేయాలి మన విషయాన్ని చేస్తున్న వాక్యం లేకపోతే ఎన్ని సంవత్సరాలు అయినా దాన్ని అదే రీతిగా ధ్యానించుకొని వెళ్ళిపోతూ ఉంటాం అయితే ఈ ఏడు రాజ్యాలకు సంబంధించిన బోధలు మనం రికార్డింగ్స్ చూసుకున్నప్పుడు ఆ ఏడు రాజ్యాలలో ఏడవచ్చి పర్లోక రాజ్యానికి సంబంధించింది దాని తర్వాత మనం చూసినాము ఆ ఏడు నుంచి ఎనిమిదవది బయటకు వచ్చిందండి ఆ ఎనిమిదవది శాశ్వతంగా నరకానికి పోతుంది అంటే నశించిపోతుంది అని కూడా మనం చూసినాం ఆ ఎనిమిదవది దేనికి సంబంధించింది అంటే అది ఎనిమిదవది ముగం ఆ ఎనిమిదవది సంపూర్ణంగా అంటే ఏడు అన్ని కలిసిందాక ఆ ఏడిటి నుంచి వచ్చిందే ఎనిమిదవ అదే ఈసా మన్యం లేక ఈసా ఏషావుకి సంబంధించిన బోధన అంటే మతపరమైన జీవితము క్రైస్తవ జీవితము ఏషావు లాగా అని పౌలు మనకి చూపించింది డెబ్బులు రాసిన పత్రికలు కాబట్టి ఇప్పుడు ఏడవ కళ సంబంధించిన బోధం అని చూస్తున్నాం ఏడవ తల అది మనం ఎక్కడ చూస్తున్నాం ప్రకటన గ్రంథము పదమూడవ దేని చూస్తున్నాం దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ కాబట్టి ఏ తల అన్నప్పుడు ఎన్ని తలలు చూసినా ఏ తలకు కూడా తగిలనట్టు మనం చూడడం కానీ ఈరోజు నేను చూపిస్తాను అది ఖచ్చితంగా ఏడవ దేని ఎందుకంటే అవి ఎక్కడ కూడా ఇక్కడ డైరెక్ట్ గా బైబుల్లో లేవు అన్నట్టు ఆ ఏడ తల అని ఎట్లా ఖచ్చితంగా చెప్పగలం అంటే దానికి సంబంధించిన వాక్యం నేను చూపిస్తాను మాకు తెలుసు ఏడంటే పర్లోకరాజనకు సంబంధించిన బోధ ఆ పర్లక రాజనము చివరికి ఎట్లా తయారైందని మనం చూసినాం వాక్యాలు ప్రతి ప్రవచనం పెద్ద ప్రవక్తలకు సంబంధించిన బోధలే కానీ చిన్న ప్రవక్తలకు సంబంధించిన బోధలే కానీ చూసుకున్న వాళ్ళకి అవన్నీ ఉన్నాయి వందల రికార్డింగ్స్ ఉన్నాయి మనకి ఆ రికార్డింగ్స్ నేను ప్రూవ్ చేసినాను ఎన్నిసార్లు చివరికి మతపరమైన జీవితం ఎట్లా తయారైందని అది ఒక మృగంలాగా తయారైందని నేను చూపించిన కాబట్టి దానికి చావు దెబ్బ ఆ చావు దెబ్బ మానిపోయి అని మానిపోయిన కనుక భూరాజులందరూ మృగము వెంట వెళు ఆశ్చర్యపడుచుండేది కాబట్టి ఈ భూరాజులు ఎవరు దీనికి చావు దెబ్బ ఎప్పుడు తగిలింది అన్న విషయాల్లే మనం ఈరోజు దీర్ఘంగా చూడబోతున్నాం ఈ రోజు నుంచి చూస్తే కనీసం ఇంకొక వన్ టూ సండేస్ ఈ కంప్లీట్ గా ఈ బోధ ముగిసిందనట ఈ మృగానికి సంబంధించిన బోధ తర్వాత పద్దెనిమిదవ అధ్యాయానికి మనం వెళ్ళిపోతాం కాబట్టి ముఖ్యంగా పదమూడవ అధ్యాయము మూడవ వచనంలో మనకి మనం చూస్తున్నాం ఏంటంటే దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండేను కాబట్టి అంటే చావు దెబ్బ తగిలినట్టు ఉండేను అంటే దాని కట్ అయింది దాని తల రక్తంగా ఆరుతుంది అనంటే తర్వాత అది మానిపోయింది ఆ చావు దెబ్బ మానిపోయింది కనుక అభూరాజులందరూ మృగం వెంట విలిచి ఆశ్చర్యపడుచుంటారు అంటే ఒకప్పుడు చావు దెబ్బ తగిలి ఇప్పుడు ఎట్లా బాగైంది ఇది అన్న విషయం వాళ్ళ మాట్లాడుతున్నానట దేవుడు వాక్యం ద్వారా కాబట్టి ఇప్పుడు మనం దాన్ని విశేషంగా ప్రకటన గ్రంథంలోని వాక్యాన్ని చేస్తున్నప్పుడు అయితే గంధాలు నేను చూపించిన ఈ దీని వెంట ఆశ్చర్యంగా వెళ్తున్న వాళ్ళెవరు దాన్ని వెంట వెలిచి ఆశ్చర్యపరిచిన వాళ్ళందరూ ఎవరంటే సర్పములు తేలని నేను చూపించిన అనేక ఫర్యాదు ఎందుకంటే ఇవన్నీ ఒకటే గుంపులు మూడు గుంపులు కలిసి లోపల ఉన్నాయి నాలుగో గుంపు ఎప్పుడు బయట ఉంటుంది అని నేను చూపించిన అనేక కాబట్టి పల్లవ రాజ్యము రీతిగా ఉంది ఈరోజు అయినా ఏసు ప్రభు ముఖ్యంగా మతైసు వార్త పదమూడవ అధ్యయము లూకాసు కూడా చివరి భాగం ఎన్నెన్నో ఉపమానాలు మనకు చూపించినట్లు చూస్తాం మనం కానీ వాటి అన్నిట్లోకి వెళ్ళ ముఖ్యమైన ఉపమానము ఈ వాక్యంకి సంబంధించింది అది ఏంటంటే మత్యసు సువార్త పదమూడవ అధ్యాయము నలభై ఏడవ అష్టంలో ఆయన పర్లోక రాజ్యం ఎట్లా ఉందో ఒక ఉపమానం చూపిస్తున్నాడు చూడండి మరియు పర్లోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది మన ప్రభు మాట్లాడుతున్నాడు మనం పర్లోక రాజ్యం ఎట్లుందంట సముద్రంలో ఇవ్వబడిన నానా విధమైన చేపలను పట్టిన వలను పోలి ఏంటంటే పర్లోక రాజ్యము ఒక వల ఇంగ్లీష్లో నెట్ అంటాం ఫిషింగ్ నెట్ అంటాం అయితే అదొక వల దాంట్లో నానా విధములైన చేపలు అన్నాడు అయితే సాధారణంగా చేపలు అంటాం కానీ నానా విధమైన చేపలు అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పద్దెనిమిది నలభై ఎనిమిదవ ఉంది అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చోండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పడవేయరు కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాన విధములైన చేపలు అందులో మంచివి ఉంటాయి చెడ్డవి ఉంటాయి అని చెప్తున్నాడు మనకు తెలిసే సాధన చేపలు అన్ని మంచిగా ఉంటాయి కేవలం ఒక రెండు చేపలే ఒకటేమో పఫర్ ఫిష్ దాన్ని తింటే స్పాట్లో చచ్చిపోతారు అంత పాయిజనెస్ అది నాలుగు మీద పెట్టగానే మొత్తం ప్యారాలిసిస్ వచ్చేస్తుంది బఫర్ ఫిష్ అందుకే అసలు ఆ ఫిష్ రానియరు మార్కెట్లకి బఫర్ ఫిష్ కానీ అటు చేపాను అక్కడిక్కడ వాటిని కట్ చేసి దాని లోపల అవయవన్నీ తీసేసి దాని మాంసము బాగా కడిగి వాళ్ళు అన్నట్టు వాళ్ళు ఆ పాయిజనస్ ఫిష్ అది ఫర్ ఫిష్ అట్లానే గో ఫిష్ అని ఒకటి క్యాట్ ఫిష్ అంటారు క్యాట్ ఫిష్ తింటే నొప్పులు వస్తాయి బాడీలో కీళ్ళ నొప్పులు వస్తాయి కాబట్టి దాన్ని తినద్దు అంటారు దాన్ని తింటారు చాలా మంది నేను చూసినా మన మార్కెట్లో హైదరాబాద్ ఫిష్ చంపుతూ ఉంటారు అంటే ఇట్లా వాటికి రెండు మీసాలు ఉంటాయి ఆ ఫిష్కి దాన్ని క్యాట్ ఫిష్ అంటారు ఇట్లా కొన్ని ఉన్నాయి ఫిష్ వాటిని తింటే కొంత కొన్నిసార్లు ఏమవుద్దంటే ఇవి పొల్యూషన్ అంతా సీకిదురు ఇండస్ట్రీస్ అన్ని సీలకు పంపిస్తే ఇచ్చేపళ్ళు ఆ పొల్యూషన్ ఉన్న నీళ్ళలో జీవించింటే కాబట్టి వాటి శరీరాలలో మెరిక్యూరీ లెడ్ ఇట్లాంటి పాయిజన్స్ ఉంటాయి కాబట్టి అటువంటి ఫిష్ తింటే కూడా మన బాడీస్ అంతా దెబ్బ తింటా ఉంటాయి లోపల అవి ఇవ్వాలి ఫిష్ మంచిది ఎవరి కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఏది మంచి ఫిష్ అనేది మనం చూసుకోవాలి లేకపోతే పాయింట్స్ అలా పెంచిన ఫిష్లు ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు పాయింట్స్ అలా నల్గొండ వరంగల్ అట్లాంటివి ఏమైనా ఉంటే మంచి ఉంటే చూసుకొని జీవించుతున్న వాటిని తీసుకొని మనం తినుకోవచ్చు కానీ ఎక్కడి నుంచి పాయిజన్ వస్తుందో మనకు తెలియదు ఎందుకంటే మనం బహు జాగ్రత్తగా ఉండాలి వీటి విషయాలలో కానీ ఇక్కడ ఈ వాక్యం చెప్పబడుతుందంటే చెడ్డవి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవి సర్పంలు కావచ్చు తేళ్ళు కావచ్చు మొత్తం పీతలు కావచ్చు స్టార్ ఫిష్ కావచ్చు టార్టైస్ కావచ్చు లేక తాబేలు కావచ్చు అవన్నీ పిచ్చి పిచ్చి కాబట్టి ధరికి ఆ యొక్క వలను లాగినాక ఏం చేస్తారంటే మంచి వాటిని గంపాల్లో చేర్చుకొని చెడ్డవాటిని బయట పాడేస్తారంట కానీ నీళ్ళలో పాడేయారు అది అక్కడ చెప్పిస్తున్న వాక్యం నీళ్ళలో పడేస్తే మళ్ళీ నిండుతాయి నీళ్ళలో కానీ బయట పడేస్తే అవి చనిపోతాయి ఇంకా పనికిరావన్నట్టు ఆకాశ పక్షులు ఎత్తుకొని పోతాయి వాటిని నలభై తొమ్మిదో వర్షం లేవటంట్ డేస్ లో అలాగే యుగ సమాప్తి ఎంత జరుగును అంటే యుగ సమాప్తి అంత జరుగుతుంది ఇది ఉపమానం కాదు నిజంగా జరగబోతుందని చెప్తున్నాడు అంటే ప్రతి ఉపమానం నిజంగా జరుగుతుందని చెప్తున్నాడు అలాగుననే యుగ సమాప్తి అంత జరుగును దేవతలు వచ్చి నీతి మంతులలో దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పడవేదు ఎవరిని దుష్టులను ఎవరు అదృష్టులు సర్పంలో తేళ్ళు అక్కడ ఏడుపును పండ్లు కొడుకుటను ఉండును అయితే యాభై ఒకటో వర్షం చూసినప్పటికీ ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నా చూడండి వేసు వీటన్నిటి మీరు గ్రహించితేరా అని వారిని అడగగా వారు గ్రహించితే మని అనుమానమే నిజంగా గ్రహించే వాళ్ళైతే అవి మూడు గుంపులని గ్రహిస్తారు చాలా మంది రెండే అనుకుంటున్నారు నీతిమంతులు దుష్టులు అంటే కదా బ్రదర్ అనుకుంటారు కానీ అక్కడ దుష్టులు దుష్టులలో రెండు గుంపులు ఉన్నాయి అనే ఒకటి మనం చూడాల నీతిమతులు ఒక గుంపు ఈ మూడు ఉంటాయి లోపల ఆ నాలుగవ గుంపు ఎప్పుడు బయట ఉంటుంది అని నేను చూపించిన అనేక పరియాలు అదే లక్షా మందికి సాదృశ్యం ఈ నాలుగవ గుంపు ఎప్పుడు బయట ఉంటుంది బయట ఉంటుంది ఎందుకు అంటే యేసు బయటనే ఉన్నాడు అని నేను చూపించిన వాక్యం లవోదీయ సంఘ కాలంకి ఆయన బయట తలుపు కొడుతున్నాడు ఆయన లోపల లేడు లోపల పాటలు పాడుతున్నారు వర్షపులు చేస్తున్నారు ప్రేయర్లు చేస్తున్నారు వాక్యలు చేసుకుంటున్నారు ఉపాసులు ఉంటున్నారు ఏమేమో చేసుకుంటున్నారు మనిషికి ఇష్టం వచ్చినట్లు కానీ ఆయన మటుకు బయటనే ఉన్నారు ఆయన బయట తలుపు కొడుతున్నాడు వీళ్ళు లోపల పాటలు పాడుతూనే ఉన్నారు ఆయనని విడిచిపెట్టింది చర్చి అందుకు ఒక ఉపమానంలో దేవుడు విధాలతో పోల్చిండు చర్చిని ఆ చర్చిని ముసలామెతో పోల్చాడు వృద్ధాప్యంలో ఒక విధరాలు అని పోల్చాడు ఆమె దగ్గర ఒకటే విలువ గల కాసు ఉండే దాన్ని కూడా పోగొట్టుకుంది అని ప్రయాసపడి వీళ్ళంతా ఊడ్చుకొని చివరికి పొందుకుంది అని చెప్తున్నాడు అంటే చివరికి గొప్ప జన అందరూ దేవుని శైతికి వస్తారు అన్న విషయం కూడా మనం తీసినాం గతంలో కాబట్టి యుగ ఏం జరుగుతుంది పర్లోక రాజ్యము నీతి మంతుల నుండి దృష్టిలను వేరు పరుస్తుంది ఎవరు తెలచి అని చెప్తున్నాడు అయితే ఈ వేరు పరచడం అన్న విషయము మనం అనేక పర్యాలు గతంలో చాలా డీటెయిల్డ్ రికార్డింగ్స్ ఉంటాయి ఎవరి తిరిగి ధ్యానించడం కొరకు పట్టణ గ్రంథము అది మనం చూస్తాము పట్టణ గ్రంథము ఏడవ వచనంలో చూడండి ఏడవ అధ్యాయం సారీ పట్టణ గ్రంథము ఏడవ అధ్యాయం గంధము ఏడవ అధ్యాయంలో అంటే ఈ లోకం మీద ఈ శ్రమలు రాకముందు అన్న విషయాన్ని మాట్లాడుతున్నారు కదా అయితే అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కుల నుండి నలుగురు దేవదుక్కులను నిలిచిండి భూమి మీద సముద్రం మీద ఏ చెట్టు మీద గాలి వీచకున్నట్లు భూమి యొక్క నాలుగు నాలుగు కోణాల నుంచి నాలుగు భాగాల నుంచి జీవాయిని వాళ్ళు పట్టు పెట్టుకున్నారు అన్నట్టు మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దే దూత సూర్యోదశ నుండి పైకి వచ్చిట చూచి తిని భూమికిని సముద్రంలోనూ హాని అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో ఏమంటున్నాడు ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ల ఎందు ముద్రించి వరకు భూమికి సముద్రం కలను హాని చేయవద్దని బిగ్గరంగా చెప్పాను అయితే ఇక్కడ ముద్ర దేవుని ఆస్తులు ఉన్నారు ఇక్కడ వారిని ముద్రించేంత వరకు ఈ బ్లోకానికి మీరు ఏ హాని చేయొద్దు అని ఐదవ తూత వచ్చి మాట్లాడినట్టు రికార్డింగ్స్ మనం చూస్తాం చాలా డీటెయిల్గా ఉంటే రికార్డింగ్స్ ఇవన్నీ ఏదని నేను చూపిస్తున్నా రికార్డింగ్స్ లో కాబట్టి లక్షా మంది లోపల ఉన్నారు చర్చి లోపల వీళ్ళందరూ బయటికి వచ్చే వరకు వీరిని ఈ లోకం మీదికి ఏ హాని కలగ చేయొద్దు అని చెప్తున్నాడు వేరే ఒక దూత వేరే ఒక దూత అంటే ఈ దూత అందరి దూతల వంటి దూత కాదు ఈయన ఎక్కడ నుంచి చేస్తున్నాడు సూర్యోదశ చేస్తున్నాడు సూర్యోదయ దిశ అంటే నీతి సూర్యుడు అన్నట్టింది యేశరావు ఏశావు చెప్తుంది దూతలకి దేవుని దాసులను ముద్రించేంత వరకు భూమి ఈ లోకం కైనా ఏ హాని చేయొద్దు కాబట్టి దేవుని దాసులు కేవలం ఒక చిన్న గుంపు అదే లక్ష నలభై నాలుగు వేల మంది ఈ ఏడవ అధ్యాయము లక్ష వేల మందికి సంబంధించిన పోతైంది అయితే నాలుగవ వర్షం కష్టపడికి మరియు ముదిరింపబడ్డ వారి లెక్క చెప్పగా వింటిని ఇసాయిల గోత్రంలన్నిటిలో ముదిరింపబడ్డ వారు లక్ష నలభది నాలుగు మంది కాబట్టి అయితే గతంలో నేను చూపించిన ఇసాయిల గోత్రంలన్నిటిలో ముద్రింపబడ్డవారు లక్ష నలభై నాలుగు వేల మంది కాబట్టి కామెంట్రీస్లో ఏముంటుందంటే మళ్ళా తిరిగి ఇసల పలికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారన్నమాట ప్రకృతి సహజంగా ఉన్న ఇస్రాల్ గురించి వాళ్ళు చెప్తారు ప్రతి కామెంట్రీస్ లో కానీ ఇది ప్రకృతి సహజమైన ఇసాల పళ్ళకు సంబంధించిన వాక్యం కానే ఎందుకంటే దేవుని దృష్టిలో ప్రకృతి సహజమైన ఇస్రాల్ లేదు ఆయన దృష్టిలో మొదటి నుంచి ఇస్రాయల్ అనేది ఒకటే అది అంతరంగ ముందు యూదులుగా హృదయ సున్నతి పొందిన వారు అంతరంగమందు మందు ఇస్రాయల్ గా మార్చబడ్డ వారే నిజమైన ఇస్రాయల్ మొదటి నుంచి అబ్రాహం ఎట్లా మాట్ మారిడు అట్లా ఆయన విశ్వాసానికి జనకుడు విశ్వాసం హృదయానికి సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు పుట్టుకకు సంబంధించింది కాదు పలాని దేశాల్లో పుట్టింది కాదు పలాని గోతంలో పుట్టింది కానే కాదు ఆయన పని గోతాల నుంచి వచ్చిన వాడు కానీ పన్నెండు గోతాలు ఆయన నుంచి ఆయన కల్దీయుడు అంటే బబులోనోడు అబ్రాహ్ను పుట్టింది బబులోన్లో అక్కడికి వెళ్ళి బయటకు వచ్చిండు పిలిస్తే దేవుడు కష్టాలు పడింది సమలు అనుభవించిండు బాగున్న దేశాలకు అడుగుపెట్టిండు కొన్ని కొన్నిసార్లు అనేక ప్రాంతాలకి వెళ్ళిపోతూ ఆలోచనలు కానీ మనం ఒకటే వాక్యం మీద అబ్రాహ్ మైండ్ ఎక్కడికో వెళ్ళిపోయినా కానీ మళ్ళీ నేను సరి అటు వెళ్ళిపోతే మనకు టైం జరిగిపోదు అబ్రామ్ జీవితంలో ఆయనకి ఇంకా పిల్లలే పుట్టలేదు అబ్రామ్ను బట్టి ఒక అన్యుల కుటుంబంలో దేవుడు గర్భాన్ని మూసినట్టు ఇప్పుడు చెప్తుంటే అబ్రామ్కి కానీ నేను వారిని స్వస్థపరచను ఈయనకే లేళ్ళు పిల్లలు పిల్లలు వాడు రుడ్రాళ్ళైన వారికి గురించి ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం అక్కడ సరే ఏదో ఒక రోజు దాన్ని నేను మళ్ళీ మీకు ఓపెన్గా చూపిస్తాను ఈ రోజు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పన్నెండు గోత్రాల నుంచి వచ్చిన వారు కాదు వీళ్ళు ఆత్మీయ స్థితిలో చూసిన మనం రికార్డింగ్స్ లో ఈ పన్నెండు గోత్రాలు కూడా ఆత్మీయమైపోయినాయి పాతవి గతించినాయి సమస్తం కృతవైనని చూపించిన వాక్యం రూబేను అంటే ఏంది గాదు అంటే ఏంది అషేరు అంటే ఏంది నప్తాలి అంటే ఏంది మనిషి అంటే ఏంది షిమ్యోన్ అంటే ఏంది లేవి అంటే ఏంది వీళ్ళు ఎవరు ఇషాకార్ అంటే ఏంది జబులూన్ అంటే ఏంది యోసేపు అంటే ఏంది వెనియామీన్ దాని తర్వాత ఎఫ్ఐఎమ్ మనషి అంటే ఏదో అవన్నీ నేను చూపించిన మీకు ఆత్మీయంగా కాబట్టి ఆత్మీయంగా అట్లా జీవించిన వారే లక్ష నలభై ఒక రికార్డింగ్ ఉంటుంది అది నీకు ఎక్కడ రికార్డింగ్ ఏ ఇంటర్నెట్స్ లో కనిపించదు ఏ యూట్యూబ్ లో కనిపించదు ఏ కామ్యూనిటీస్ లో ఉండవు ఎందుకంటే దాని గురించి మనం కొన్ని నెలలు కష్టపడ్డాం అది ఆ మీనింగ్స్ కొరకు కాబట్టి ఈ పన్నెండు గోత్రాలు ఆత్మీయమైనవి శరీరమైనవి కావు తర్వాత ఈ పన్నెండు గోత్రాలు సీరియలాడలో లేవని కూడా నేను చూపించాను మీకు అన్ని తారమారైపోయినాయి తర్వాత దాను మాయమైపోయినా కూడా ఇక్కడ ఇక్కడ దాను లేడు ఎందుకు లేడు నేను చూపించిన ఆత్మీయ స్థితిలో అంటే సర్పం అంటే వాడంటే ఇక్కడ లక్ష వేల గుంపుల సర్పములు ఉండవు కూడా ఉండవు అంటే ఏషావుకు సంబంధించిన బోధ అది తేళ్ళు అంటే కాబట్టి సర్పములు తేళ్ళు ఇందులో ఉండవు దేవుడు తన దాసులన్నీ ముద్రించుకున్నాడు వేరుపరచడం అంటే అదే ఇక్కడ అర్థం కాబట్టి సెపరేషన్ అంటాం వేరు పరచుకోవడం అంటే సెపరేషన్ తన బిడలని ఆయన ఎట్లా చేపలని మంచి చేపలని చెడ్డవాడి నుంచి వేరుపరిచినట్లు నీతి నుంచి వేరుపరిచినట్లు ముందు ఏం చేస్తున్నాడంటే దేవుని దాసులని వేరుపరుస్తున్నాడు దాని తర్వాత నీతి మంత్రాన్ని వేరుపరుస్తున్నాడు దేవునే దాసులని వేరుపరిచి బయట పెట్టేసుకున్నాడు సీల్ చేసేసి పెట్టాడు సీలింగ్ అంటే ఇంకా వాళ్ళు వాళ్ళని ఇంకెవరు ముట్టలేరు అన్నట్టు కాబట్టి లక్ష నలభై నాలుగు వేల మందిని ముట్టలేడు ఏ సైతాన్ శక్తులు ముట్టలేడు మనమైతే సైతానికి భయపడం ఒకప్పుడు భయపడ్డానికి ఇప్పుడు భయపడం ఎందుకంటే వాళ్ళకి ఆయుధం లేదని మాకు తెలుసు వాడు నిరాతయుడు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో సైతానికి మనం భయపడం ఎట్టి పరిస్థితుల దయ్యాలని ముఖాముఖిగా చూసినా మనం భయపడమంటే చూసిన వాళ్ళం మనం రకరకాల దయ్యాలని ముఖాముఖిగా చూసిన వాళ్ళం కాబట్టి మనము ఎట్టి పరిస్థితులు భయపడం ఆత్మీయ ప్రపంచం నిజమైన ప్రపంచం గ్రహించిన వాళ్ళం కాబట్టి ఎట్టి పరిస్థితుల దేనికి భయపడము దేనికి బానిసలుగా మనం ఈ లోకానికి ఎట్టి పరిస్థితులు బానిసలుగా మనం ఎందుకంటే వాటిని కండార ముఖాముఖిగా చూసినాం వాటితో పోరాడడం కాబట్టి అనేక ప్రాంతాలలో రాత్రులలో ఎన్నో రకల దయాలతో మనం పొరడన వాళ్ళం చాలా మంది గుంపులు అనుభవం కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో సమాధాన పడినే పడాలి లోకంతో సమస్తాన్ని పెంటకు ఉపగించుకుంటాం కాబట్టి ఈ గుంపులు సెపరేట్ కావడం విడిపోవడం అనేది మనం బహు దీర్ఘంగా ధ్యానించినాం కానీ ఇవన్నీ పరలోక రాజ్యానికి సంబంధించిన బోధయి ఈ గుంపులన్నీ ఎక్కడున్నాయి పరలోక రాజ్యమే బవలోగా తెరేదని చూపిస్తున్నారు దేవుడు మనకి ఇక్కడ అందులో మొదటి మూడు గుంపులు తెగవేయబడి చచ్చరు మూడవ గుంపును దేవుడు మొదటి రెండు గుంపులు తెగవేయబడి అంటే సర్పంలో తెలియని శాస్త్రం అరకాన మూడవ గుంపుని అగ్నిలో నుంచి బయటకు తీసుకొని దేవుడు అదేమని చూసినా జకాయ గ్రంథంలో ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఏడు సంవత్సరాల శ్రమల కాలం మనం చూపించిన ఒక మొదటి మూడున్నర సంవత్సరాలు శ్రమల లాస్ట్ మూడున్నర మూడు లాస్ట్ చివరి మూడున్నర సంవత్సరాల శ్రమలలో గొప్ప జన సమూహం అందరూ చనిపోతారు అని నేను ఈ ఏడవ తల ఎవరు వ్యాపారుస్తున్నారు అంటే మనకు తెలుసు సర్పములు తేళ్ళ గొప్ప జన సమూహమే ఏడవ తల దాన్ని శ్రమల గుండా తీసుకుపోతుందే వీళ్ళు గుంపులు వీళ్ళకు ఎవరది కర్మించండి ఏ శ్రవ్యాన్ని మనం చూసినాం వచ్చే వారం నేను యాక్చువల్ గా గానిల్ గ్రంథంలో ఒక వాక్యం చూపిస్తారు ఈరోజు చూపిస్తే ఎక్కడ వెళ్ళిపోతుంది బోధం అనేది ఈ యొక్క గొప్ప జన సమూహము ఏ వాళ్ళు శ్రమల గుండా పోతారు అనేది అక్క ఆరంభమవుతుంది బుర్రల తీర్పులో మనం ధీరంగా చూసినాం కానీ ఏడవ బోధిన వీళ్ళు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం చివరికి అంటే ఏడవ బురకి వాళ్ళు పునర్ధనం పొందుతారు దేవుని సన్నిధిలో నిలబడతారు అన్న విషయాన్ని మనం చూసినాం ముఖ్యంగా రెండవ బూర ఊదినప్పుడు ఇప్పుడు వయంసేవ రికార్డింగ్స్ లో ఉంటాయి ఇవన్నీ రెండవ బూర మూడవ వంతు భాగం సముద్రములోని మూడవ వంతు మనం జలం జీవ రాశులన్నీ చనిపోయినట్లు మనం చూస్తాం అక్కడ కాబట్టి అదే రీతిగా ఆ మూడవ వంతు చనిపోవడం అంటే గాయపరచబడడం అంటే ఏమన్నా ఇందాక మనం చూసినట్లు చావు దెబ్బ అంటే మరణం మరణం మగునంటగా దెబ్బ అంటే ఆల్మోస్ట్ చనిపోయేదే అన్నట్టు అటు ఆత్మీయ స్థితులను బ్రతుకుతారు శారీరకంగా వీళ్ళందరూ చనిపోతారు అందరూ రక్తమయం అవుతారు రక్త ప్రవహిస్తాయి సూర్యుడు రక్తవర్ణ మగును అని మనం చూస్తాం వాక్యాలు ఇవి తెలుసు మనకి ఇవన్నీ చూసినాం ఆ యొక్క తీర్పులో ముఖ్యంగా ప్రటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయం ధ్యానించినప్పుడు మొదటి బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది రెండో బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అవన్నీ రికార్డింగ్స్ నేను చూపించినట్టు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కిద్దాం మొదటి బూర మొదటి దేవదూత బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది రక్తంతో అగ్ని అగ్ని వడగండ్లు అగ్ని వడగండ్లు రక్తంతో మిళితమైనవి ఇవి భూమి మీద పడవేయబడ్డట్టు మనం చూస్తాం అగ్ని వడగండ్లు రక్తంతో మిళితమైనవి అంటే అగ్ని వడగండ్లు రక్తము వడగండ్లంటేనేమో సర్పానికి సాదృశ్యం అగ్ని అంటే తేళ్లకు సాదృశ్యం రక్తంతో మిలితం కావడం అంటే గొప్ప జనం అందరూ శ్రమలో పాలు ఇవన్నీ భూమి మీద అంటే భూమి మీద జరుగుతున్నాయి అనేది అప్పుడు మూడో వంతు భూమి కాల్చబడబడము మూడో వంతు చెట్లు కాల్చబడము దాని తర్వాత పచ్చగడ్డి ఎంత కాలిపోవడము అన్న మనం చూసినాం అంటే గొప్ప సమూహము ఒక దశ నుంచి ఒక దశ దశ నుంచి ఏరీతిగా చివరి వరకు మరణిస్తారు అనేది మూడు భాగాలుగా చూపించిన దేవుడు అక్కడ మొదటి బురలు రెండో బుర వచ్చినప్పుడు దేవదేతలు అప్పుడు ఏం జరిగింది ఒక గొప్ప కొండ మండు చిన్న కొండ సముద్రంలో పడవేయబడింది అప్పుడు ఏమైంది సముద్రం అంతా రక్తమయమైంది అంటే అన్ని చనిపోతాయి కాబట్టి లోపల అవన్నీ నేను చూపించిన రికార్డింగ్స్లో కొండ ఏంది దాని తర్వాత ఈ అగ్ని ఏంది సముద్రంలో జీవరాశులు తొమ్మిదవ చూస్తాం మూడవ వంతు జీవరాశులన్నీ సముద్రంలో చనిపోయినాయి దాని తర్వాత మూడవ భాగము ఓడలు నాశనం అయిపోయినాయి మాంసం అయిపోయినాయి అని చూసినాం అంటే అక్కడ ఎందుకు చూపిస్తుందంటే జీవరాశులు అందరూ చనిపోవడము దాని తర్వాత ఓడలు నాశనం కావడం ఏంటంటే వీళ్ళ సంపాదన వీళ్ళ ఆహారం అంతా నాశనం అయిపోతుంది అని చెప్తున్నారు అక్కడ మూడవ దూత బూర ఒక గొప్ప నక్షత్రము ఆకాశవాణి క్రింద పడవెబ్బడం చూస్తాం గొప్ప నక్షత్రం బహు అగ్నిమయమైన నక్షత్రం అయింది అది నదుల మీద పడ్డప్పుడు నీళ్ళ ఊటల మీద పడుతుంది మనం చూస్తాం దాన్ని అది జరిగింది ఆ గొప్ప నక్షత్రానికి మాచి అనే పేరు కాబట్టి ఆ రోజులలో వైఎంసీఏ రికార్డింగ్స్ టైంలో రికార్ వాచప్ బాట బహు ఇంట్రెస్టింగ్తో వీటన్నిటి నేర్చుకున్న వాళ్ళు వాళ్ళకి ఆటోమేటిక్గా ఇవన్నీ అర్థమైపోతాయి లేట్ కామర్స్ అంటే కొంచెం కష్టమే వీటన్నిటిని మళ్ళీ రికార్డింగ్స్ డౌన్లోడ్ చేసుకొని వింటే కానీ నీకు తెలియదు లేకుంటే నువ్వు పరీక్ష పోగొట్టుకున్న పరీక్ష పోగొట్టుకున్న అప్పుడు ఏమైంది మూడో వంతు నీళ్ళు చేదు ఆ తాగడం వల్ల ఆ మనుషులందరూ మనం చూస్తున్నాం కాబట్టి చేదు అని గొప్ప చిన్న సమూహం అందరూ వెళ్తారు అన్న విషయాన్ని మూడవ దూత బూరా ఊదినప్పుడు జరిగినట్టు చూపించినాం అదే రీతిగా నాలుగవ దూత బూరా ఊదినప్పుడు సూర్యుడు ఏం జరిగింది చంద్రుడికి ఏం జరిగింది దాని తర్వాత నక్షత్రాలకు ఏం జరిగింది అని చూస్తాం వాళ్ళు చీకటిసురుని కమ్మడము చంద్రుడి కాంతిని ఇవ్వకపోవడము నక్షత్రములు అక్కడి నుంచి మనం చూస్తాం అన్నట్టు అప్పుడు మనం చూస్తాం ఇవన్నీ మూడు గుంపులకు సాదృశ్యం అని సూర్యుడు అంటే తెళ్ళకి సాదృశ్యము చంద్రుడు అంటే ఆ గొప్ప జన సమూహానికి సాదృశ్యము నక్షత్రములంటే సర్పములకు సాదృశము అదే రీతిగా ఐదవ ఇంకా అక్కడి నుంచి మనం చూస్తాం ఎందుకంటే ఐదు ఆరు ఏడు అనేది చివరిగా అన్నట్టు కాబట్టి ఐదవ దూత జరిగింది అన్నప్పుడు బహు దీర్ఘంగా అయింది ఎందుకంటే ఐదవ దూత భూమి సంబంధించిన విషయాలు నేను అనుకుంటే ఒక మూడు నాలుగు గంటలు ఉంటుంది రికార్డింగ్ ఆకాశండి భూమి మీద ఒక నక్షత్రం పడవడం పడి ఆ నక్షత్రానికి ఆ అగాధపు టాలపిచ్చేవి ఇవ్వడం ఎవరు అంటే దేవుడు ఇచ్చిన చూపించక్యం ఆ అక్కడ పోయి ఆ యొక్క అగాధం యొక్క తల అందులో నుంచి కఠినమైన దట్టమైన పొగ వంటిది రావడము అందులో నుంచి ఆ యొక్క మిడతలు బయటికి రావడము భూమి అంతా కవర్ చేయడం ఈ మిడతలు ఎట్లున్నాయి అంటే తేళ్లకు కలిగిన బలం వాటికి ఉండేను దాని వాటికి అపజెప్పబడిన పని ఏందని చూసినాం ఎవరికైతే ముద్ర లేదో వారందరినీ అది కష్టపెట్టడము ముద్రించిన వారిని అది ముట్టలేదు అనే విషయం మనం చూస్తాం తర్వాత ముద్ర లేని వారు ఐదు నెలలు శ్రనగుండా పోతరు అని మనం అక్కడ చూస్తాం తొమ్మిదో అధ్యాయం ఐదో వర్షంలో కానీ వారికి బహు ఈ తేళ్ల యొక్క ఐదు నెలలు శ్రమలు భయంకరమైన శ్రమలు అనుభజిస్తారు దాని తర్వాత అంటే ఆ పాద అనుభవించక ఈ తేళ్లు కాటలు అంటే పక్కనే ఉండి శ్రమలాపాలు చేసే వాళ్ళు వీళ్ళందరూ తేళ్లు తేళ్లు కూడా చర్చలనే పాటలు పాడుతూ సర్పములు కూడా చర్చలు ఉండి పాటలు పాడుతూ కానీ అమాంతంగా ఈ తేళ్లు ఏం చేస్తాయి పక్క నుండి కాటేస్తూ నిన్ను దోచుకుంటా ఉంటాయి అదే రీతిగా సర్పములు కూడా దోచుకుంటాయి అన్నట్టు గోపచందాన్ని చివరికి అందులో వాళ్ళు సంపూర్ణంగా వారి జీవాధారాలు పోగొట్టుకొని మరణిస్తారు అది ఆరో వర్షాలు మనం కానీ ఈ తేళ్లు ఎట్లా ఉంటాయి అనేది ఏడు ఎనిమిది తొమ్మిది వర్షాలు మనం చూసినాం రికార్డింగ్స్ లాగా దాని తర్వాత చీటిక ఆ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది ఆ యొక్క నది అంటే పబ్లూన్ దగ్గర ఉండేది ఆ నది దగ్గర నాగురు దూతలు ఉన్నారు వాళ్ళందరూ విడిపట్టు వాళ్ళు విడుదల కలిగింది అప్పుడు వాళ్ళు వచ్చి చేశారు మూడో వంతు అయిన మనుషులందరినీ చంపెండ్రు మనం చూస్తాం వాక్యం వాటికి అధికారం ఇచ్చిండ్రు దేవుడు చంపడానికి అయన అధికారం ఇవ్వకపోతే ఎవ్వరు ముతలేడు మనుషులని కానీ ఆయన అధికారం ఇవ్వడం వలన మూడో వన్ మూడో భాగమైన మనుషులు అందరినీ గొప్ప జన సమూహం అందరిని చనిపోతారు ఆరవ బూరలో అని దీర్ఘంగా ఖర్చే ఇవన్నీ బహు విశదీకరించిన రికార్డింగ్స్ ఉంటాయి స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ ప్రతి పదానికి రికార్డింగ్ అక్కడ ఉంటుంది అనట ఏడవ బూర వదినప్పుడు సమాప్తమైన అరగంట సేపు పర్లోక నిశ్శబ్దం అంటే చర్చ మొత్తం సైలెంట్ అయిపోతాయి లాక్డౌన్ ఎట్లా అయిందో అట్లా లాక్డౌన్ లో ఒక శాంపులే చర్చి సైలెంట్ అయిపోయినాయి పాటలు లేవు మ్యూజిక్స్ కొన్ని నెలలు చర్చలు ప్రపంచంలో ప్రేయర్లు చేయలేదు లాక్డౌన్స్ లో కానీ మనం చేసినాం టీవీ ఫిలిమ్ లో ఎవ్రీడే ప్రేయర్ చేసినాం మార్నింగ్ ఈవినింగ్ ఆ విధంగా యూట్యూబ్ లో కూడా మనం సండేస్ పూట రికార్డింగ్స్ రిలీజ్ చేసినాం అప్పుడే నేర్చుకుంటున్నాం అవన్నీ టెక్నాలజీస్ నేర్చుకొని ఎంతో కష్టంతో కూడింది అది ఒక్క వ్యక్తితో కాదు కనీస దానికి ముగ్గురు నలుగురు కావాల అయినా కానీ మనము ప్రయాసంతో వాటి అన్నింటినీ చేసి రికార్డింగ్స్ పెట్టినాం ఈ రోజు కూడా రికార్డింగ్స్ లాక్డౌన్లో కానీ ప్రపంచం అంతటా చర్చెస్ లాక్డౌన్స్ లో క్లోజ్ చేసినాయి అది తప్పు పని అదే ఎప్పుడు బాధ అనిపించింది నాకు చర్చెస్ క్లోజ్ చేయకుండా ఎందుకంటే అవి ఓడిపోయినాయి సైతానికి కలవంచినాయి ఆ వైరస్కి తల వంచినాయి అప్పుడే అర్థమైంది ఇవన్నీ బబులో ఉన్న సంఘాలు ఇందులో ఆయన శక్తి లేదు భక్తి ఉందంటే పైకి భక్తి అంతే కానీ శక్తిని ఆశ్రయించిన వారి అందుకు దాన్ని ఎదుర్కోలేకపోయినా కానీ మనం ఎదుర్కొన్నాం మన గ్రూప్లో ఎంతో మనం బయటికి తీసుకొచ్చినాం దాని దాని బంధకాల నుంచి ఐసీలో పైన కూడా బయటకు తీసుకొచ్చుకున్నాం మనం మనకి ఇచ్చిన ఆ జ్ఞానం కాబట్టి చావు దెబ్బ అన్న అంశం గురించి మనము దీర్ఘంగా ధ్యానిస్తున్నాము ఇప్పుడు మరికొన్ని కొన్ని విషయాలు వాక్యాన్ని దానికి లోతునకి వెళ్ళిపోతా ఇప్పుడు ముఖ్యంగా ఇర్మియా గ్రంథము ముప్పైవ అధ్యాయం ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయం ఇర్మియా గ్రంథము ముప్పైవ అధ్యాయము పద్నాలుగవసం నుంచి మనం చూడబోతున్నాం ఈ ఈ గాయము ఎటువంటిది ఎవరు చేశారు దీనికి ఎందుకు చేశారు ఈ మూడు నేర్చుకోవాలి మనం ఎందుకంటే పర్ల రాజ్యము దాని తలకి గాయమైంది ఆ గాయం ఎట్లా జరిగిందనేది మనకి చూడబోతుంది ఎందుకనండి పన్నెండవ వర్షంలో అధ్యాయము పద్నాలుగవ వర్షంలో చూడగానే మనం పద పన్నెండు చూస్తున్నాం యహోవా ఇలాగా నీ వ్యాధి ఘోరమైనది నీ గాయము బాధకరమైనది ఎందుకంటే బహుభయంకరమైన చావు చావు దెబ్బ కదా చావుదేబా కాబట్టి బహు బాధకరమైనది నీ పాపములు విస్తరింపగా ఎందుకు ఇప్పుడు చూడండి ఎందుకు గాయమైంది నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషను బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి ఉన్నాను చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను కాబట్టి పలువు రాజ్యాన్ని శిక్షించేది ఏసూపుడు అవ్వే ఏ రీతిగా ఆయన చేతిలో ఘనహీనమైన ఘటనలలాగా వాడబడుతున్న సర్పంల ఎందుకంటే దేవుని నియమము ఆయన ప్రిన్సిపల్ ఒకటే పాత నిబంధన కాలమే కానీ కొత్త నిబంధన కాలమే కానీ దేవుని బిడలు పాపం చేస్తే శత్రువులను లేపండు దేవుడు శత్రువుల భారము అధికమైనప్పుడు వీళ్ళు గడిచిండ్రు వి్యా విలపించారు ఉపాసలను ప్రార్థన చేసే దేవుడు ఒక న్యాయాధిపతిని లేపిండు అట్లా వాళ్ళకి బిడల కల్పించింది ఆయన నిన్న నిడినినంత నీకృతి అంటే ఈ రోజు నువ్వు పాపం చేసినా నిన్న శత్రు అప్పగిస్తాడు నీ శత్రు కూడా నీకు తెలుసు వాడు మనిషి కాదు అని కూడా నీకు తెలుసు కాబట్టి సైతానికి అప్పగిస్తాడు వాడు వచ్చి నిన్ను కష్టాలా పాలు నీ ఉద్యోగంలో నీకు కానికుండా నీ ఉద్యోగంలో నీకు అనేక వాడు చేస్తాడు అది ఎందుకంటే దేవుడిని ఆగేందుకంటే ఆయన ఆగ్యలేనిది ఈ లోకంలో ఏం జరగదని కూడా నాకు తెలుసు కాగా గాయపరిచిన వాడు ఈ దేవుడే కాబట్టి నీ పక్షం నా వ్యాజమాడే వాడు ఎవడనూ లేడు నీ గాయము నాకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు సార్ కష్టం అనిపిస్తుంటారు నాకు ఇది వాక్యం తెలిసినప్పుడు బాధ అనిపిస్తుంది ఎన్ని ప్రయత్నాలు చేసిన స్వస్థత రావు ఎందుకంటే బహుశా ఇది దేవుని వల్ల కలిగింది పద్నాలుగు చూడండి నీ స్నేహితులందరూ అంటే సర్పములు తేళ్ళు ఒకప్పుడు నీ స్నేహితులే కదా నీతో పాటు హాలిలిగే పాటలు పాడడం లే పక్క నుండి కాటేసినాడు తీసుకెళ్ళి ఏ స్ప్రౌ వద్దు పెట్టి కాటేశాడు నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు వారు నిన్ను గూర్చి విచారింపరు ఎందుకు వాళ్ళే కదా నిన్ను గాయపరిచి పదిహేను విషయాలు నీ గాయము చేత నీవు అరిచెదవు అరిచెదవేమి నీకు కలిగిన నొప్పి కాదు నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగు చేయించున్నాను కాబట్టి ఇప్పుడు మనకు అనుమానమే లేదు ఇది ప్రభు కలిగింది ఎన్ని నెలలు ఇందాక తీసినాం మనము ఐదు నెలల ఎనిమిదో అధ్యాయం పోరాటం కింద అధ్యాయం ఐదు నెలలు ఉప్మాన్ రైతిగా చెప్పడింది ఐదు నెలలకి నిజంగా ఐదు నెలలు కాదు ఐదు నెలలు అంటే ఆల్మోస్ట్ ఒక సగం భాగం సంవత్సరంలో సగం భాగం వాళ్ళందరూ బహు భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ ఉంటారు అని చూపిస్తుంది అక్కడ ఈ ఐదు నెలలలో తేళ్ళు సర్పములు కలిసి తేళ్ళు ఎప్పుడు సర్పాల సర్పములు ఎప్పుడు తేళ్లకు అధికారం ఇస్తాయి పోయి పట్టుకరండి అని తేళ్లు ఈ గొప్ప జనాన్ని పట్టుకొని వారి వారి సంపాదన వారి ఆస్తులన్నీ లాక్కుంటాయి కానీ అవి వాటికి అధికారం లేదు కాబట్టి ఆరో బుర్రలో అవి కేవలం ఐదు నెలలు హాని కల్పిస్తూ ఉంటాయి కానీ ఏడో ఆరో బురలో సర్పములకి దేవుడు అధికారం ఇచ్చింటుంది చంపడానికి మతపరమైనది క్రైస్తవులు అందరినీ నేను ప్రతిసారి అందరూ చనిపోతుంది క్రైస్తవులు నువ్వు నేను చావం ఎందుకంటే అమరత్వం మరణం అసాధ్యం అని నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడాలని చెప్పానండి అమరత్వము మరణం అసాధ్యం ఈ బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఎందుకు నువ్వు ముద్రించబడ్డవగాడు కాబట్టి నీ దగ్గరికి వెళ్ళిరాలేవు నిన్ను ఏం చేయలేవు వాటికి ఉంటుంది నీ మీద కోపము కానీ నేను ఏం చేయలేవు ఎందుకంటే వాటికి ఎందుకు నీ మీద కోపం ఉంటుందంటే మొదటి రెండు గుంపులకి నువ్వే కదా గొప్ప జనాన్ని బయటికి సత్యం స్వీకరించి నువ్వు నీకు ఏ హాని కాదు కాబట్టి నువ్వు వారిని బయటికి లాక్కడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు నీ లోకంలో నీ సేవ దానికి సంబంధించింది వాళ్ళందరూ ఎట్లా ఉంటారు ఉపాధ్యాయ గ్రంథాలు నేను చూపించిన మీకు నేక పర్యలు చిన్న ప్రవర్తనకు సంబంధించిన బోధలు మనం గతంలో చాలా రికార్డింగ్స్ చేసినాం పన్నెండు మంది చిన్న ప్రవక్తలకు సంబంధించిన పన్నెండు పన్నెండు చిన్న ప్రవక్తల సందేశం ఈ నాటికి అనేది వస్తుంది టైటిల్ అని ట్వెల్వ్ మైనర్ ప్రాఫిట్స్ మెసేజ్ ఫర్ టుడే అనుకుంటే అది రికార్డింగ్స్ లో ఉంటుందని ఉపాధ్య చూడండి ఇప్పుడు ఉపాధ్యాయులో నీ స్నేహితులు నీతో సంధి చేయబడ్డవారు అంటే సంధి అంటే ఒప్పందం నీతో సహవా నీ సహ నీ సహవాసంలో ఉన్న వారే నేను హానుగా తల పట్టిన వాడేది నీకు గాయం చేస్తున్నారని చూడండి ఏడవ వచ్చినం ఉపాధ్య ఉపాధ్యాయ గ్రంథం ఒకటే అధ్యాయం పాత నిబంధన పుస్తకాలలో ఉపాధ్య అంత ఏషావుకి సంబంధించిన ఏ షావు ఎట్లా జీవించిండు యాకోబుని ఎట్లా శ్రమల పాలు చేసిండు అని ఉంటుంది ఈ అధ్యాయం అంతా అందుకు దేవుడు ఏ షావుని ద్వేషించింది అంటాడు చాలా మంది తెలియదు ఎందుకు ద్వేషించిండో నేను ఏ షావుని ద్వేషించి తిని యాకోబుని ప్రేమించి తిని అంటే అట్లా ఎట్లా ఆయన ఆయన పక్షపాత పిల్లలు పుట్టక ముందే అన్నాడు అంటే ఆయన తెలుసు వీళ్ళ సంగతి ఎట్లుంటున్నాడు ఏ షావుకి చేష్ట తప్పు హక్కుని ఇచ్చిండు అంటే రక్షణ అనుభవం ఇచ్చిండు కానీ యాకోబుకి ఆశ ఉండే రక్షణ అనుభవం చేస తప్పు హక్కును అందుకే కొట్టేసిండు మనం అంటాం రేపక చేసింది కదా ఈ పని అంటాం కానీ రేపకాకి దేవుడు చెప్పిండు ముందే చిన్నవాడు పెద్దోడు చిన్నవానికి దాసురవుతారని ఆమెకు తెలుసు అది అందుకే ఏ శవని కాపాడింది ఆయమే ఇప్పుడు నుండి వీడవచ్చినాం ఉపద్య గ్రంథ ముద్రదేమో నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేదరు నీతో సమాధానంగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారం చేదురు వారు నీ అన్నము తిని నీ కొరకు ఊరిగడ్డుదురు ఎవరు విల్లు ఏదో వీడికి వివేచన లేకపోయేది ఏదోకి వివేచన లేదు ఏషవ సంతతి వాళ్ళు ఏదోమంట ఏషావు సంతతి సంతతిని ఎట్లా చేస్తారంట వారితో సహవాసం చేస్తూ వారి సంధి వారితో సంధి చేసి వారిని సరిహద్దు వరకు పంపేస్తారు సమాధానంగా ఉంటూ మోసపుచ్చుతారు బలాత్కారం చేస్తారు నీ అన్నమతిని నీకు ఊరిగడతారంట ఊరి అడుగుతారంట అట్లా మతపరమైన జీవితంలో విపజన సమూహం అందరూ శమల కావాల్సిందే అని ప్రభు మనకి అక్కడ చూపిస్తున్నారు ఇప్పుడు ఏదైతే గాయపడతారు ఎట్లా గాయపరుస్తారు చూడండి మీక గ్రంథం మీక గ్రంథము ఇది కూడా మనం చూసినాం రికార్డింగ్స్ లో ఉంటాయి మనకి చిన్న ప్రవక్తలకు సంబంధించిన బోధలు ఇవి మీకు మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చినాము ఎంతమంది ఈ రోజు వింటున్న వాళ్ళు గ్రహించగలరు ఇవి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ కి తను చెప్పబడ్డ వాక్యాలు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళా వాపస్ వస్తున్నాయి నీ ఫైనల్ ఇది నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ కి నీ పరిస్థితి ఎట్టు ఎవరి తెలియదు నా పరిస్థితి ఎట్టు కానీ నాకు ఒకటి తెలుసు నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే నేను మీ దగ్గర ఉండను మీరు ఒక వర్క్ కనిపించను నేను ఇంకా నేను చూపించిన కూడా అది కలిగిన దర్శనం గుర్తు పొందని గుర్తు లేని ప్రజల మధ్యలో నేను సేవ ఇది ఫైనల్ అవకాశాలే మనకి దీని తర్వాత ఈ విశేష ఈ వాక్య విశదీకరించే మీకు దొరకని దొరకరు కాబట్టి ఇవి దొరికినప్పుడు వీటిని భద్రంగా కాపాడుకోండి పరీక్షకు పోతున్నట్లు సిద్ధపడండి ఎగ్జామ్కి పోతారు చేసినట్లా పరీక్ష రాత్రి అంత కష్టపడి చదువు ఈ వాక్యాన్ని నేను చూపించిన గతంలో నేను అటెండ్ అవుతా ఈరోజుకి కూడా ప్రతి వాక్యాన్ని పరీక్షకు సిద్ధపడుతున్నట్లే చదువుకుంటాను ఎందుకు వాటిని జాగ్రత్తగా రాసుకోవడం అట్లా నేను చూస్తూ ఉంటాను ఎంతసేపట్లో నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ టెన్ అవుతుంది టైం కాబట్టి వచ్చే వారము మరి దీర్ఘంగా నేను నేను చూపిస్తాను ఇంకొకటి వాక్యాన్ని మీకు గ్రంథము మొదట దేమ తొమ్మిది వర్షం దానికి తగిన గాయములు మరణము మరణకరములు అంటే చావు దెబ్బ అవి యూదాకు తగినవి నా జనముల గుమ్మముల వరకు ఎరుశలేము వరకు అవి వచ్చినవి కాబట్టి ఇవి ఆరంభం అయిపోయినాయి ఇంకా క్లోజింగ్కి దశకు వచ్చేసినాయి కాబట్టి వీళ్ళందరూ ఈ చావు దెబ్బ నుంచి వీళ్ళందరూ మరణించి తిరిగి ప్రభు సన్నిధికి చేరుతారు అప్పుడు బ్రతుకుతారు వీళ్ళు అక్కడికి నేను స్టాప్ చేస్తాను వచ్చే వారం దీన్ని మరీ దీర్ఘంగా చూస్తున్నాం అటువంటి కృప ప్రభు మన కనికరించినా ప్రార్థిస్తాను పరుషుద్ధ పొద్దు తండ్రి మీకు వండాలి నేను ఇంతకు మీరు మాకు సైకలు ఉండి ఇవన్నిటిని మాకు చూపించినందుకు మీకు వండాలి ప్రభావ నేను ఇందులో ప్రభుత్వని జరించే వాళ్ళు ధనిలను వాక్యం ఉంది నేను కాబట్టి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకే సమస్త ఘనత మా ప్రభావాన్ని చెల్లించుకుంటున్నాం వింటున్న వారి జీవితంలో అటువంటి తీసుకోండి అండి ఇది యుద్ధము పోరాటం ప్రభు కాబట్టి పోరాడేవాడు దీన్ని జాగ్రత్తగా పరిశీలించాలా నేర్చుకొని పోయి పోరాడాల సైతాన్ని పడాల మన రాజ్యాన్ని కుల మేము అందులో నుంచి అన్నింటినీ బయటికి తీసుకొని రావాలా మా శత్రువు యొక్క గవిని మేము స్వాధీనపరచుకోవాలా ఎందుకంటే అక్కడ ఎంతమంది గొప్ప జనం చిక్కబడ్డారు మేము మీ సన్నిహిత తీసుకొని రావాలా అటువంటి సేవా పరిచయలో మమ్మల్ని అందరి చిన్న పరిచమని రానైన ఏసు క్రీస్తు పరిశుధన మమ్మల్ని ప్రార్థించున్నాం తండ్రి మెయిన్ మన ప్రభు కృప సమద మనందరికీ సదాకాలం కడేకా అందరికి ప్రైజ్లాడ్ బ్రదర్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లాడ్ బ్రదర్